రెండు వందల యాభై రెండవ కీర్తన పోకుపోకుమంత నీవు అనే కీర్తన పోకుపోకుమంత నీవు పురుషోత్తమా వట్టిబూకలు మే మెరుగమా పురుషోత్తమా పోకుపోకుమంత నీవు పురుషోత్తమా వట్టిబూకలు మే మెరుగమా పురుషోత్తమా ఇది మరొక చిత్రమైన కీర్తన విష్ణుమూర్తిని పురుషోత్తమ అని సంబోధిస్తూ ఇద్దరు జవరాండ్రు శ్రీదేవి భూదేవి అనుకోవచ్చు మనం ఆయన్ని ఆటపట్టిస్తూ చేస్తున్న ప్రస్తుతి ఎంతో ధ్వనిమయంగా సాగుతుంది పోకుపోకుమంత నీవు పురుషోత్తమ అదేమిటయ్యా అప్పుడే వెళ్ళిపోతావు మా ఇద్దరినీ ఇక్కడ విడిచిపెట్టి అవున్లే నీ మాయలు మాకు తెలియనివా ఏమిటి మమ్మల్లేదో చులకన చేసి మాట్లాడుతున్నావు అవునులే నీ జానతనం లోకప్రసిద్ధమే కదా ఓ పురుషోత్తమా నీ దగ్గర మేము మా తెలివితేటలతో మర్మపు మాటల్లో వ్యంగ్యాన్ని ప్రదర్శించి ఓడిపోయాన్లే ఏమీ అనుకోకే అబ్బెబ్బే అదేం కాదు నువ్వు మోసగాడివి నీ నవ్వే చెబుతోంది మేము ఇంత అంటున్నా చెల్లించని నీ అభిమానం ఉందే అది ఎంతటిదిలే నీ పైపై ప్రేమలు మాకు తెలియనివా అబ్బబ్బా రోజుకో రూపం రోజుకో నామం రోజుకో వేషం ఏమిటో నీకెప్పుడు మంచి చెడు తెలుస్తుందో స్వామి ఓ వెంకటాద్రి పురుషోత్తమా ఈ మాటలన్నీ నిన్ననటం లేదు మేము అమ్మమ్మ నీ వ్రేలి ఉంగరం ఎంత చక్కగా ఉంది ఒక్కసారి మా కళ్ళకు అద్దుకోనివ్వవు అంటూ వ్యంగ్య చమత్కారాలతో మర్మ గర్భంగా వెంకటేశ్వర స్వామితో మాట్లాడటమే శ్రీదేవికి భూదేవికి అతిలోకమైన అనుభూతి కీర్తన వినండి పోకుపోకుమంత నీవు పురుషోత్తమాకలు మేమిరుగమా పురుషోత్తమా పులసులాడకు నీవు పురుషోత్తమా నీ పొల పురుషోత్తమా పులుసు వేసి నీచెంత పురుషోత్తమా నేము పులుగరసితిమి రసిమీ ఇంత పురుషోత్తమా పోకుపోకుమంత నీవు పురుషోత్తమా పట్టిబోకలు మేమెరుగమా పురుషోత్తమా పొడవాటి సటకాట పురుషోత్తమ పొడమె నీ మో వినవ్వు పురుషోత్తమ పుడిషెడే నీ సిగ్గు పురుషోత్తమ పొడిరాలిరతులలో పురుషోత్తమ పోకుపోకు అంత నీవు పురుషోత్తమ వట్టి పూకలు మే మెరుగమా పురుషోత్తమ పొద్దు పొద్దు లే పురుషోత్తమా నీవు బుద్ధిరింగినప్పుడయ్యా పురుషోత్తమ అద్దుకుని శ్రీ వెంకటాద్రి పురుషోత్తమా నీది బొద్దు వంటి ఒంకరము పురుషోత్తమ పోకుపోకుమంత నీవు పురుషోత్తమా వట్టి బూకలు మే పురుషోత్తమా పురుషోత్తమా